అరవైదవ సంకీర్తన ఏటికి నీకితర మార్గములు ఏల తవ్వెదవు చిత్తమా యీటున ప్రయాసపడి వంతకంటే మరి తెచ్చేవా నానావిధులేటికీ మును నారదాదులెరిగిన తెరువు తాళదా తూనుచ పొయ్యదవు మతములు తొలుత శుకుడువోయిన లోకంబులు తాళదా మానక చదువులే వెదకెదవు మరి ప్రహ్లాదుడు కన్న గతి చాలదా కానక కర్మములే చూచెదవు గజేంద్రు బతుకది చాలదా ఏటికి నీకితర మార్గములు ఏల తవ్వెదవుతమా ఈటున ప్రయాసపడి నీవంతకంటే మరి తెచ్చేవా ఇంకా నీ వెరుగవా ఈతడు లక్ష్మీకాంతుడు ఈతని కొలుచుట చాలదా శంకలు ఇంకా నేటికి శరణాగత బిరుదితనిది ఈతని కొలుచుట చాలదా పంకపు సృష్టికి మూలపు బ్రహ్మను బొడ్డున పుట్టించెనితడు అంకెల శ్రీవెంకటేశ్వరుడితడు అనాది వైకుంఠంబిది చాలదా ఏటికి నీకితర మార్గములు ఏల తవ్వెదవు చిత్తమ ఈటున ప్రయాసపడి నీవంతకంటే మరి తెచ్చేవా